पावन नमस्कार करमचंद गांधी भारतीय आदरीबड़े गोप स्वातंत्रोधुड़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 డర్బానులో నివసిస్తున్న భారతీయ క్రైస్తవులతో నాకు పరిచయం ఏర్పడింది కోర్టులో దుబాసిగా ఉన్న పాలుగారు రోమన్ క్యాథలిక్ మా ఇద్దరికీ స్నేహం కుదిరింది ప్రొటెస్టెంట్ మిషన్లో బోధకుడుగా ఉన్న సుభాన్ గ్రాడ్ఫ్రే గారితో స్నేహం ఏర్పడింది వీరు ఇటీవలే గతించారు దక్షిణాఫ్రికా భారతీయ ప్రతినిధి సంఘ సభ్యులుగా నిలుడు ఇండియాకు వచ్చిన జేమ్స్ గాడ్ఫ్రే గారికి వీరు జనకులు అదేవిధంగా పార్సీ రుస్తుమ్ గారితోనూ ఆదాంజీ మియాఖాని గారితోనూ మైత్రి ఏర్పడింది వీరిద్దరూ ఇటీవలే గతించారు వ్యాపార వ్యవహారంలో తప్ప ఇక ఎన్నడూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని వీరంతా ఏ విధంగా గాఢమిత్రుడైనారో తరువాత వివరిస్తాను ఈ విధంగా నా పరిచితుల సంఖ్య పెరిగిపోసాగింది ఇంతలో అబ్దుల్లా గారి వకీలు నుంచి వారికి ఒక సమాచారం అందింది ఇక కేసుకు సిద్ధం కావాలి అందువల్ల అబ్దుల్లా గారి రావటమో లేక వారి తరఫున మరొకరినెవరినైనా పంపటమో చేయమని ఆ సమాచారం సారాంశం అబ్దుల్లా గారు నాకు ఆ లేఖను చదవమని ఇచ్చి ప్రిటోరియాకు వెళతారా అని అడిగారు నేను ఆ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలుసుకుని వెళతాను అక్కడ ఏం చేయాలో నాకిప్పటికీ తెలియదు అని నేను చెప్పాను అప్పుడు ఆయన ఆ విషయం నాకు బోధపరచమని కొందరు గుమాస్తాలను ఆదేశించాడు ఆ కేసును కొంత ఆకలింపు చేసుకున్న తరువాత అసలు ఈ కేసును ఓన్నమ శివాయతో ప్రారంభించవలసి ఉన్నదని అర్థం చేసుకున్నాను జాంజిబారులో ఉన్న కొద్ది రోజులు అక్కడి కోర్టుకు వెళ్లి వివరాలు తెలుసుకున్నాను పార్సీ వకీలొకడు ఒక సాక్షిఖాతాలో గల జమా ఖర్చులను గురించి అడుగుతూ ఉండటం గమనించాను జమా ఖర్చులంటే నాకు అంతా అడవి గొడవ నేను హిందూ దేశపు స్కూళ్లలో గాని ఆంగ్ల దేశంలో కానీ జమా ఖర్చులను గురించి నేర్చుకోలేదు దక్షిణాఫ్రికాకు ఏ కేసును గురించి నేను వచ్చానో అదంతా ఖాతాలకు సంబంధించిందే జమా ఖర్చుల లెక్కలలో నిపుణుడైన వాడే వాటి వివరాలు తెలుసుకోగలడు ఇతరులకు తెలుపగలడు గుమాస్తా ఇది జమా ఇది ఖర్చు అని చెప్పుకుపోతూ ఉంటే నాకంతా గందరగోళంగా ఉన్నది ప్రామిసరీ నోటు పీ నోట్ అంటే ఏమిటో నాకు బోధపడలేదు ఇంగ్లీష్ నిఘంటువును తిరగవేశాను ఆ శబ్దం ఎక్కడా కనపడలేదు నా ఇబ్బంది ఆ గుమాస్తాకు తెలియజేశాను ఆ గుమాస్తా వెంటనే పీ నోటు అంటే ప్రామిసరీ నోటు అని చెప్పాడు అప్పుడు జమా ఖర్చులకు సంబంధించిన పుస్తకం ఒకటి కొని చదివాను దానితో కొంచెం ధైర్యం వచ్చింది ఆ దావా నాకు అర్థమైంది అబ్దుల్లా సేఠ్ జమా ఖర్చులు ఎలా రాయాలో ఎరగడు అయినా ఎంత చిక్కులెక్కనైనా చిటుకలో విడదీసి చెప్పగల అనుభవం ఆయన గడించాడని నేను తెలుసుకున్నాను ప్రిటోరియా వెళ్ళటానికి ఇప్పుడు నేను సిద్ధం అని అన్నాను మీరు ఎక్కడ బస చేస్తారు మీరు ఎక్కడ బస చేయమంటారో చెప్పండి నేను మన వకీలకు జాబు రాస్తాను ఆయన మీకు విడిది ఏర్పాటు చేస్తాడు ప్రిటోరియాలో నాకు మేమన్ మిత్రులు ఉన్నారు వాళ్ళకి కూడా వ్రాస్తాను అయితే మీరు వారి ఇంట్లో బసపెట్టవద్దు మన ప్రతిపక్షులకు అక్కడ మంచి పలుకుబడి ఉంది మన రహస్య పత్రాలు వారిలో ఎవరైనా చూచారో కొంప మునుగుతుంది వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ వకీలు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను లేకపోతే నేను వేరే బస్సు ఏర్పాటు చేసుకుంటాను దాన్ని గురించి మీరు విచారపడవద్దు మన రహస్యం పిట్టకైనా తెలియని పూర్తిగా నమ్మండి అయితే నేను వాళ్లతో కలిసిమెలిసి ఉంటాను ప్రతివాదులతో స్నేహం చేసుకోవటం మంచిదని నా అభిప్రాయం ఏ మాత్రం అవకాశం ఉన్న కోర్టుకు పోకుండా చూస్తాను ఇంతకు తయ్యబ్ సేఠ్ మీకు చుట్టమే కదా నిజానికి ప్రతివాది స్వర్గీయ సేఠ్ తయ్యబ్జీ హలీ మహమ్మద్ గారు కూడా అబ్దుల్లా సేఠ్ గారికి దగ్గర చుట్టమే రాజీ మాట వినగానే అబ్దుల్లా గారు కలవరపడటం గమనించాను అయితే డర్బాను చేరి ఆరే రోజులైనప్పటికీ మేము ఒకరి హృదయం మరొకరం అర్థం చేసుకున్నాం నన్ను తెల్ల ఏనుగుగా భావించిన రోజులు గడిచిపోయాయి అందువల్ల వెంటనే అందుకొని మేము రక్తబంధువులం రాజీ ద్వారా వివాదం పరిష్కారం అయితే మంచిదే మేమిద్దరం ఒకరినొకరం బాగా ఎరుగుదము తయ్యబ్ సేట్ త్వరగా పరిష్కారం కానీయుడు ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమాత్రం రహస్యం పసిగట్టిన మనల్ని అథఃపాతాడానికి తొక్కివేస్తాడు అందువల్ల ఏమరచకుండా తెలివిగా వ్యవహరించండి అని చెప్పారు అబ్దుల్లా సేఠ్ ఈ విషయంలో తుట్టుబాటు పడను దావా విషయమై తయ్యబ్ సేఠ్తో గానీ మరొకడితో గానీ మనకేం పని ఎప్పుడైనా కలిస్తే మాత్రం డొంక తిరుగుడు గొడవలు మాని ఏదో ఒక దారికి రమ్మని చెబుతాను అని అన్నాను వచ్చిన ఏడో రోజునో ఎనిమిదో రోజునో నేను దర్బాను నుంచి బయలుదేరాను నాకు మొదటి తరగతి టిక్కెట్లు కొని ఇచ్చారు పరుపు కావాలంటే అదనంగా ఐదు షిల్లింగులు అక్కడి చెల్లించాలి పరుపు తీసుకోమని అబ్దుల్లా గారు మరీ మరీ చెప్పారు కానీ అనవసరంగా పట్టుదలకు పరుపు తీసుకోకూడదని అనుకున్నాను ఐదు షిల్లింగులు మిగిల్చాలనే భావం కూడా నాలో అప్పుడు పనచేసింది అయినా అబ్దుల్లా సేటు నన్ను సముదాయిస్తూ చూడండి ఇది హిందూ దేశం కాదు అల్లా అనుగ్రహం వల్ల మనకు తినటానికి కట్టడానికి ఇతరులకు సాయం చేయటానికి తగినంత సిరి సంపదలు లభించాయి మీరు సంకోచించకండి అవసరమైన కచ్చు చేయండి అని నచ్చ చెప్పాడు నేను ధన్యవాదాలు పలికి పర్వాలేదని చెప్పాను రైలు నేటాల ముఖ్య పట్టణం రాత్రి తొమ్మిది గంటలకు చేరింది పడుకునే వాళ్లకు ఇక్కడే పరుపులు ఇస్తారు రైలు జవాను వచ్చి పరుపు కావాలా అని అడిగాడు నా దగ్గర ఉంది పరుపు అక్కర్లేదని చెప్పాను అతడు వెళ్ళిపోయాడు ఇంతలో ఒక ప్రయాణికుడు లోనికి వచ్చి నన్ను ఎగాదిగా చూశాడు నేను నల్లవాణ్ణి అతడు సహించలేకపోయాడు పెట్టె దిగి వెళ్ళి ఒకరిద్దరు ఉద్యోగుల్ని తీసుకువచ్చాడు వారు వెటకారంగా నిలబడ్డారు ఇంతలో మరో ఉద్యోగి వచ్చి లేవయ్యా లే నీవు వెనుకబెట్టిలో కూర్చోవాలి లే అని గద్దించాడు నా దగ్గర మొదటి తరగతి టిక్కెట్టు ఉన్నది నా మాట మీరు వినండి డర్బానులో నన్ను ఇక్కడ కూర్చొనిచ్చారు నేను ఇక్కడే ఉంటాను అయితే పోవా నీవు వెళ్ళకపోతే పోలీసులను పిలిచి నెట్టించి వేస్తాను సరే అతడు వచ్చి నెట్టితే నెట్టని నేను మాత్రం పోను పోలీసువాడు వచ్చి నా చెయ్యి పుచ్చుకొని బయటికి దించి నా సామాను కూడా బయటికి విసరివేశాడు నేను మాత్రం వెనకపెట్టిలోకి పోనని భీష్మించాను రైలు వెళ్ళిపోయింది నేను చేతి సంచి పుచ్చుకొని వెయిటింగ్ లోకి వెళ్ళి కూర్చున్నాను సామాను పడిపోయిన చోటనే ఉన్నది రైల్వేవారు దాన్ని కాపాడుతూ ఉన్నారు అది చలికాలం దక్షిణాఫ్రికాలోని పర్వత ప్రాంతాలలో చలి అధికం మారిట్టు బర్గ్ మరీ ఎత్తు మీద ఉన్నందున చలి మరీ ఎక్కువగా ఉన్నది నా వవరు కోటు సామానులో ఉంది దాన్ని ఇమ్మని కోరితే మళ్ళీ అవమానిస్తారేమోనని భయంతో అడగలేకపోయాను ఉణుకు పట్టుకున్నది ఆ గదిలో దీపం లేదు అర్ధరాత్రి ఒక ప్రయాణికుడు అక్కడికి వచ్చాడు అతడు నన్ను పలకరించాలని భావించాడేమో కానీ నేను మాట్లాడే స్థితిలో లేను ఇక ఏం చేయాలి అని ఆలోచించాను నా హక్కు కోసం పోరాడాలా లేక నోరు మోసుకొని ఇండియా దారి పట్టాలా వచ్చిన పని పూర్తి చేయకుండా విడితే అవమానం కదా పెరికితనం కూడా ఇప్పుడు నేను పడ్డా కష్టం కొద్దే ఇది మహారోగానికి బాహ్య చిహ్నం మాత్రమే ఈ మహారోగం వర్ణానికి అంటే రంగుకు సంబంధించినది సామర్థ్యం ఉంటే ఈ రోగమూలాన్ని పెరిగి పారేస్తాను ఎన్ని కష్టాలైనా ఇందుకోసం సహిస్తాను వర్ణ ద్వేషానికి సంబంధించిన ఈ జాడ్యాన్ని తొలగించేందుకై ఎంత కృషి అయినా సరే చేస్తాను ఈ విధంగా ఆలోచించి తరువాత వచ్చే రైల్లో ప్రిటోరియాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను మర్నాడు రైల్వే జనరల్ మేనేజర్కు ఒక పెద్ద టెలిగ్రామ్ పంపాను అబ్దుల్లా సేఠ్ గారికి కూడా ఈ విషయం తెలియజేశాను అబ్దుల్లా సేట్ వెంటనే జనరల్ మేనేజర్ని కలిసి మాట్లాడాడు ఈ విషయం నాకు తెలిసింది ఇందు రైల్వేవారి దోషం ఏమీ లేదు అయినా వెంటనే గాంధీకి సాయం చేయమని స్టేషన్ మాస్టర్కు తంతి పంపాను అని ఆయన అబ్దుల్లా గారికి చెప్పాడు అబ్దుల్లా గారి వెంటనే మారిట్ బర్గులోని హిందూ దేశ వర్తకులకు మరికొందరికి తంతి పంపి రైలు స్టేషన్లో ఉన్న గాంధీకి సాయం చేయమని కోరాడు వాళ్లంతా రైల్వే స్టేషన్కు వచ్చి నన్ను కలిశారు తమకు జరిగిన ఇలాంటి అవమానాల్ని గురించి వారు నాకు చెప్పటం మొదలు పెట్టారు ఈ దేశంలో ఇది కొత్త కాదని చెప్పి నన్ను ఓదార్చటానికి ప్రయత్నించారు ఫస్ట్ సెకండ్ క్లాసులో ప్రయాణం చేసే భారతీయ ప్రయాణికులు ఏ రైలు ఉద్యోగుల చేతుల్లోనూ ఏ తెల్లవారి చేతుల్లోనూ ఇట్టి కష్టాలు పడేందుకు సిద్ధపడి ఉండాలన్నమాట ఆ రోజంతా మన వాళ్ల కష్టగాథలు వినడంతో సరిపోయింది రాత్రి రైలు వచ్చింది అందులో నా కోసం ఒక బెర్తు రిజర్వ్ చేయబడి ఉన్నది డర్బానులో వద్దన్న పరుపు టిక్కెట్టును మాత్రం ఈ రోజున మారిట్బర్గ్లో కొన్నాను ఆ రైలు నన్ను చార్లెస్ టౌన్కు తీసుకువెళ్ళింది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 అతి త పవన్ సీతారా రుపతి రా